రాజమణా బ్రహ్మణస్పత ఆనున్నోదసా శ్రీమహాదాధిపతాశివసర శంకరాచార్యమ్యమాదాచార్య ఓ భద్రం కమే విష్ణుయామదేవాద్రం పశ్యేమాక్ష స్థిరైరంగైష్టుష్ సోీ యశేమ దేవాలజు స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పోషా విశ్వేదా స్వస్తి నష్టర్క్ష్యో అవిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్ద్యాతూ ఓం శాంతి శాంతిశాంతిర్చిమత్ ోచోకాహిన తదేతదక్షరం బ్రహ్మా స ప్రాణస్తన తదేత సత్యం తదమృతం తద్వేద్ం సోమ్య విద్ సో ఎస్ లోకా నిహితా లోకిన భాష్యం చూడాలేమో కదండీ మొత్తం భాష్యం తొలగించి భాష్యం చూడాలి ఓకే సో అంటే ఈ శ్లోకంలో ఎస్మిన్ అచిమత్ అనుభ్య అనుచ అని చెప్పాను ఎస్మిన్ లోకా నిహితా లోకినశ్చ భాష్యం చూడాలి సో చూడండి అక్షర పరబ్రహ్మ గురించి ఎలా చెప్తున్నారంటే సర్వస్థితి హేతుభూతం అక్షరం బ్రహ్మ సకలము సర్వ జగత్తు ముల్లోకములు ఆ అక్షర పరబ్రహ్మయండే మనుగడను కలిగి ఉన్నవి అని చెప్తున్నారు ఎస్మిన్ లోకాహ నిహితా లోకా అంటే భూ భువ శువహాను ముల్లోకాలు మరి లోకాలు పరబ్రహ్మయ్యంటే ఆ లోకాల్లో ఉండే ప్రాణులు మాట ఏమిటి లోకిన లోకినశ్చ వాళ్ళు సకల ప్రాణులు కూడా ఆ అక్షర ఉన్నారు ఇది దీనికినో మామూలుగా చెప్పేదానికి ఎంత తేడా ఉందో చూడండి మామూలుగా ఏమని చెప్తారు దేవుడు వైకుంఠంలో ఉంటాడు అని చెప్తారు వైకుంఠ లోకంలో దేవుడు ఉన్నాడు అని చెప్పిన దానికి ముల్లోకములు దేవుని ఎందు ఉన్నవి అని చెప్పిన దానికి ఎంత తేడా ఉందో చెప్పి చూడండి తలకిందులు విష్ణు సహస్రనామానికి ఏదో అర్థం చెప్తో ఒక ఆయన రాసిన పుస్తకం ఒక వైష్ణవాచార్యుడు రాసిన పుస్తకంలో ఎవరు రాశారంటే అక్కడ ఆనంద స్వరూపుడు అని ఉంది అర్థం అది ఆనందమును కలిగించేవాడు ఎవరు విష్ణువు ఇప్పుడు వెయ్యి నామాలండి వెయ్యి నామాల్లో ఆయన ఎన్నో మాటలు చెప్తే కానీ వెయ్యి అక్కడ పూర్తవుతుంది సో ఆనందం కలిగిస్తాడు జ్ఞానం కలిగిస్తాడు శక్తి కలిగిస్తాడు ఇవన్నీ పోపేసుకుంటే మీకు వెయ్యి అవుతుంది విచ్ ఇస్ ఓకే సో ఆనందమును కలిగించేవాడు అని అర్థం ఓవరాల్గా దానికి ఆయన రాసి ఆయన ఏం రాశారంటే వైకుంఠవాసులకు ఆనందమును కలిగించేవాడు అని రాసింది అంటే వైకుంఠ వాసులు తప్పిస్తే ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికే ఆనందం కలిగించలేదు అన్నమాట దట్ ఈజ్ ది థింగ్ హెవెన్కి మేమే వెళ్తాం మీరెవరూ రావడానికి వీళ్ళు సంథింగ్ లైక్ దా సో అలాగే సెక్టేరియన్ యాటిట్యూడ్ తోటి శాస్త్రాన్ని దర్శిస్తే మనకుండే రాగద్వేషాలు దాంట్లో ప్రవేశపెట్టినట్టే అయింది కానీ దాంట్లో ఉండే సారాన్ని మనం కొలుసుకున్నట్లు ఎక్కడైంది సో ఎస్మిన్ లోకా నిహిత లోకి నష్ట ఏదో లోకం ఉందనే అక్కడ దేవుడు ఉంటాడని మనం అక్కడికి వెళ్ళి ఉంటామని అది ఇది ఎలా ఉందంటే పల్లెటూరులో ఉన్నవాడు హైదరాబాద్ వెళ్ళాలని కోరుకున్నట్టుగాను హైదరాబాద్లో ఉన్నవాడు అమెరికా వెళ్ళాలని అదే రకం కోరికనే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసినట్టే అయింది తప్పిస్తే మౌలికంగా సకల జగత్తుకు మూలము ఆ పరబ్రహ్మ అనే సత్యాన్ని తెలుసుకోవటానికి చాలా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మనిషి ఆలోచన చాలా ముందుకు వెళ్ళాలి సో లోకే నిహిత అని కాదు లోకము లోకము ఒకటి ఆ లోకంలో ఈశ్వరుడు ఉంటాడని కాదు ఎస్మిన్ లోకా నిహిత లోకినశ్చ ఏ అక్షర సకల లోకములు ఆ లోకాల్లో ఉండే ప్రాణులు కూడా నిహితా ఉంచు ఉంటారు సో తదేతదక్షరం బ్రహ్మ అదియే సకల జగత్ సకల జగత్తుకు మూలమైనటువంటి ఆ అక్షరపర బ్రహ్మయే అదే దట్ ఈస్ ది టాపిక్ అది అధ్యాత్మంలో ప్రాణ సప్రాణ తదు వాక్ మన ప్రాణము అదియే ప్రాణశక్తి వైటాలిటీ లైఫ్ వాగ్ వాగ్రూపంగా అదే ఉన్నది మనస్సు రూపంగా కూడా అదే మనస్సు అంటే ఒక విజ్ఞాన శక్తి వాక్ అంటే ఒక శక్తి ఎనర్జీ కదండి వాక్ అనేది అద్భుతమైన శక్తి శక్తి అంటే చూడండి వాక్కులో ఉండే శక్తి చాలా విలక్షణమైన శక్తి ఎలాంటి శక్తి క్రియాశక్తి ఉంది క్రియాశక్తి లేకపోతే మాట రాదు కదా దాంతోపాటుగా విజ్ఞాన శక్తి కూడా ఉంటుంది ఆ వాక్కులో ఉండే మహిళ ఊరికే మైకు మైకు పాడైపోయిన మైకు గీ అని సౌండ్ చేసుకుంటుంది దాన్ని వాక్ అంటారా అండ్రం వాక్ అంటే క్రియాశక్తితో పాటుగా ఆ శబ్దశక్తితో పాటుగా శబ్దము అనే దాంట్లోనే రెండు ఉన్నాయి ద వాయిస్ సౌండ్ యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఈస్ ఈ శక్తి మనస్సు పనిచేస్తుంది అంచేతనే ఒక డాక్టర్ గారు ఉన్నారు నాతో బుద్ధికి మీరు పదును పెట్టి పని చేస్తే గ్లూకోజ్ కన్సమ్షన్ బాగా బుద్ధి బ్రెయిన్ బాగా కన్స్యూమ్ చేస్తుంది గ్లూకోజ్ అని అన్నమాట ఇలాగా ఎబ్బ బస్కీలో అవి తీశారనుకోండి అప్పుడు శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ కన్స్యూమ్ అవుతుంది మనం తినే ఆహారము ఫైనల్ గా గ్లూకోజ్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది కదండి అది అది ఖర్చు అవ్వాలి ఖర్చు దానికి దాన్ని కన్స్యూమ్ చేయాలి ఒకటి మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే కన్సూమ్ అవుతుంది రెండు బుద్ధితోటి పని చేస్తే కన్స్యూమ్ అవుతుంది ఫిజికల్ ఎక్సర్సైజ్ కన్స్యూమ్ చేసిన దానికంటే మజిల్స్ కన్స్యూమ్ చేస్తాయి ఈ మజిల్ టిష్యూస్ కన్స్యూమ్ చేస్తాయి ఎనర్జీని వీటికంటే బ్రెయిన్ టిష్యూ ఇంకా ఎక్కువ కన్స్యూ ఎక్కువ వేగంగా షుగర్ని కన్స్యూమ్ చేస్తుంది ఓకే అని ఆ విధంగా చెప్తారు కాబట్టి వాక్ కంటే దాంట్లో కేవలము శబ్దమే కాకుండానే జ్ఞానం కూడా ఉంటుంది సో ఆ వాగ్రూపంగా ఒక అద్భుతమైన శక్తి విజ్ఞాన శక్తి అది ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే మనస్సు కూడా ఇదియే తదేతత్ సత్యం ఇదియే సత్యము సత్యము అంటే సద్రూపమైనది అనర్థం సత్య శబ్దానికి మనం చాలా చూసాం దీంట్లో తైత్రీ ఏమో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ తర్వాత సత్ త్యత్ సత్యత్యత్యా మీరు చూశారు సత్ త్యత్ సో తద్ అమృతం అంటే కాలము యొక్క పరిధికి లొంగనిది కాలమునొక అతీతమైనది తద్వేం హే సోమ్య ప్రసన్నమైన మనస్సు గల దానిని నీవు టార్గెట్ చేయాలి యూ హిట్ ఇట్ విద్ధి తెలుసుకో భాష్యం ఎదర్చిమత్ దీప్తిమత్ దీప్త్యా ఆదిత్యాది దీప్యతే దీప్తిమద్ బ్రహ్మా అదే అర్చి అంటే దీప్తి అంటే ప్రకాశము ఈ పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మం ఉన్నదే ఇది ప్రకాశము గలది ఇప్పుడు కూడా మీరు ప్రకాశము రెండు రకాల ప్రకాశాలు ఉంటాయని ఇది మామూలుగా లోకంలో వాళ్ళకి ఈ మాటలు తెలియవు ఇది వేదాంత విద్యార్థులకే తెలుస్తుంది లేదంటే రెండు రకాల ప్రకాశాలు ఉంటాయి ఒకటి వాహ్యములం నుండే ప్రకాశం కానీ దృశ్య ప్రకాశము అంట రెండు ఈ నే ఈ చైతన్య ప్రకాశం దృశ్య దృశ్యము ఉంది అంటే కనబడుతోంది అంటే చూచేవాడు ఉంటే కనపడుతుంది కానీ చూచీవాడు లేకుండా అలా కనపడుతుంది చూచేవాడు అంటే మన కదా అది చేతనుడైన పురుషుడే కదా చూసేవాడు కాబట్టి ఈ దృశ్య ప్రకాశమును ఏ దృక్ప్రకాశము ప్రకాశింపజేస్తుందో అది అది ఉత్తమమైన ప్రకాశం దృశ్య ప్రకాశం కాబట్టి ఇప్పుడు ఈ దృశ్య ప్రకాశాన్ని కూడా ప్రకాశింపజేసేది దృక్ ప్రకాశము దానికే చైతన్యము అని పేరు కాబట్టి చైతన్యము ఒక ప్రకాశము ఈ దృశ్యమైన ప్రకాశం మరి ఒకటి సో వీటిల్లో దృశ్య ప్రకాశము దృక్ప్రకాశము నుండి ఆవిర్భవిస్తుంది ఈ దృక్ప్రకాశమే పరబ్రహ్మ సో అక్కడ అర్చి జ్యోతి అంటే ఆ దృక్ప్రకాశాన్ని గురించి మాట్లాడతారు సో ఆ దృక్ప్రకాశము ఎదిగలదో అది అది ఏ పరబ్రహ్మ అర్చిమత్ అంటే దీప్తిమత్ సో తద్దీప్త్య ఆదిత్యాది దీప్యతే ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆదిత్య ఆది సూర్యుడు సూర్యుడిని బట్టి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అంటే అర్థం స్వయంగా ప్రకాశిస్తున్నాడని కాదు ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి ప్రకాశిస్తున్నాడు ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఆదిత్యుడు కూడా స్వయంగా ప్రకాశిస్తున్నాడని కాదు ఆదిత్యుని యొక్క ప్రకాశాన్ని ప్రకాశింపజేస్తే నేత్ర జ్యోతి ఉండబట్టి ఆ నేత్ర జ్యోతిని అనుసరించి ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు కదండి ఇప్పుడు అంధుడికి ఆదిత్యుడు ప్రకాశిస్తాడా నేత్ర జ్యోతిని అనుసరించి ఆదిత్యుడు ప్రకాశిస్తాడు నేత్ర మనోజ్యోతిని అనుసరించి ప్రకాశిస్తుంది మనోజ్యోతి ఆత్మజ్యోతిని అనుసరించి ప్రకాశిస్తుంది ఆ ఆత్మజ్యోతి స్వయం ప్రకాశం సో అదియే పరబ్రహ్మ అదియే ఇక్కడ అక్షరము అని చెప్పబడుతోంది సో దీప్ తద్దీప్త్య ఆదిత్యాది దీప్యతే దాని యొక్క దీప్తి చేతనే ఆదిత్యుడు మొదలైనటువంటి గోళములు అదే ప్ర ఈ ఈ నక్షత్రములు అవి దీప్యతే ప్రకాశించుతున్నవి సో ఇది దీప్తిమద్ బ్రహ్మ ఈ విధంగా ఆ బ్రహ్మను దీప్తిమత్ అని వర్ణిస్తారు శృత అలా వర్ణిస్తుండేది దీప్తిమతను వర్ణి జ్యోతి ఆత్మజ్యోతి పరంజ్యోతి స్వయం జ్యోతి అని ఇలాగా ఒక మంత్రం ఒకటి సో మనకి జ్యోతి అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆ చైతన్య జ్యోతి అనే అని గమన అని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోకుండా మీరు మామూలుగా జ్యోతి అనేదాన్ని ఫిజికల్ సెన్స్లో అర్థం చేసుకున్నారనుకోండి మనం దేవుడి ముందు దీపం కలిగిస్తుంది చూడండి అదే జ్యోతి అనే పేరులో అర్థం చేసుకున్నారనుకోండి అప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలా అంటే ఆత్మ ఈ బొడ్డు దగ్గర ఉంటుంది లేకపోతే గుండెలకాయ దగ్గర ఉంటుందో లేకపోతే మే ఇక్కడ ఉంటుంది లేకపోతే ఎక్కడ ఉంటుంది అనో ఎందుకంటే జ్యోతి అనేది ఎక్కడో ఒకటి కూర్చొని ఉంటుంది కదా అలాగే ఆత్మ కూడా ఎక్కడో ఒకటి ఉంటుంది తర్వాత జ్యోతి అనేది ఎలా ఉంటుంది ఒక షేప్లో ఉంటుంది ఒక పర్టికులర్ షేప్లో ఆర్తిష్ట తక్కువని ఇలా వేస్తారు ఇలా మొదలుపెట్టి ఇలా ద్రింగ్ ఇట్ లైక్ దిస్ సో ఆ జ్యోతి ఆ విధంగా ఇక్కడ ఉంటుంది అని ఇక్కడ ఎక్కడో లేకపోతే ఎక్కడో ఆ విధంగా జ్యోతిని దర్శించి జ్యోతిని దర్శించి నేను ఆత్మజ్యోతిని దర్శించినాను ఒక ఆయన నాతో అన్నారు మీరు ఆత్మజ్యోతిని దర్శించేలా అన్నారు అబ్బాయి ఏంటంటే అన్నారు అంటే మేము దర్శించే ఉన్నాం ఎలా దర్శించేది ఏమిటన్నానంటే మా గురువు గారు మాతో దర్శింపజేశారు మీరు కూడా దర్శించదలుచుకున్నట్లయితే మేము క్యాంప్ ఒకటి నిర్వహిస్తాం దానికి దయచేయండి నేను వెళ్ళాను ఆ క్యాంపుకి దయచేంది అంటే ఒళ్ళే ముఖే ముఖే సరస్వతి అని వెళ్ళి మామూలుగా ఇలాగే నడుస్తుంది ఆ క్యాంపు నేను మామూలుగా వచ్చేసి ఆ టైంకి వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు నేను కూడా వెళ్ళి కూర్చున్నాను నేను తప్పేముంది ఇప్పుడు ఆ క్యాంప్లో ఆత్మజ్యోతి దర్శనం చేయిస్తూ ఉన్నప్పుడు వీ కెన్ గో అండ్ సిట్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ విత్ వెరీ వెరీ సిన్సియర్గా వాళ్ళని జడ్జి చేద్దామని వెళ్ళలేదు నేను మామూలుగా వెళ్ళి కూర్చున్నా కూర్చుంటే ఈ లోపల ఈ ఆర్గనైజ్ చేసి ఒక లేడీ ఒక ఉన్నారు షీరో ఆర్గనైజింగ్ ఇట్ ఆమె షీ కాల్డ్ వన్ జెంట్ వన్ అండ్ టాక్ సంథింగ్ విత్ హిమ్ అది నా గురించే మాట్లాడుతున్నారు నేను అనుకుంటాను వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు నేను అప్పుడు ఆవిడ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అమ్మగారు ఇప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి స్వామీజీ మీతో మాట మాట్లాడాలి మీరు ఒకసారి యువతలకు వస్తారా అంటే ఓకే యువతలకు వచ్చారు మీరు ఆ ఫైవ్ రూపీస్ మీరు ఫీజు పే చేస్తే కానీ యూ కెనాట్ అటెండ్ దిస్ సెషన్ అని చెప్పారు ఐ టోల్డ్ నాకు ఆ విషయం తెలీదు తెలుసుంటే ఐ వుడ్ హ్ టేకన్ అ డెసిషన్ బిఫోర్ కమింగ్ హియర్ ఎటువంటి డెసిషన్ మనకు అంత ఖర్చు పెట్టడానికి అవసరమనో అప్పుడు ఇంకొచ్చి ఇవ్వండి కాదు ఏదో ఖర్చు పెడదామని అనుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు తీసుకు చేతిలో పెట్టే వచ్చి కూర్చునివ్వండి నాకు ఆ సమాచారం తెలియలేదు అందుకోసం నేను ఇలాగ మధ్యలో వచ్చి ప్రవేశించేసాను సో ఇప్పుడు నావు కెన్ ఐ పే ఇటు లెటర్ సపోజ్ ఐ డిసైడ్ ఇంకా నేను డిసిషన్ తీసుకోలేదు ఉంటే అడిగాను సపోజ్ ఐ డిసైడ్ టు స్టే బ్యాక్ కెన్ ఐ పే ఇటు లెటర్ అంటే అలా కుదరదండి మీరు ముందు పే చేసి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మేము రిజిస్ట్రేషన్ క్లోజ్ చేసేసాము కూడాను అని ఉంటే అన్నారు మాతో ఇమీడియట్గా మా దగ్గర పరిస్థితులు ఉంటే ఓపెన్ చేస్తారు ఏమంటారు ఇది ఓపెన్ చేయడం అంటే అయినప్పటి తర్వాత సో నైట్ సరేనా అని నేను మరి వెళ్ళి వస్తానంటే సరే దయచేయండి అంటే వచ్చేసాను సో ఆయన అడిగారన్నమాట మరి మీరు ఆత్మజ్యోతిని చూశారా అని నేను చూడలేదు అప్పుడు మాట అన్నాను ఆయనతో మీరు ఆలోచించండి మీరు ఆత్మజ్యోతిని చూశానంటున్నారు కదా నాకు అర్థమైనంతలో ఆత్మజ్యోతిని చూసినటువంటి ఆ దృక్ ఏది కలదో అది ఆత్మేమో నేను అనుకుంటున్నాను చూడబడ్డది ఆత్మ అయ్యుండదు చూసేది ఆత్మ అవుతుంది కానీ చూడబడేది ఆత్మ కాదు అని నేను అన్నాను సో ది ఐడియా ఈజ్ ఇక్కడో ఇక్కడో ఏదో ఒక జ్యోతి ఒక దీప్తిని చూసి ఆ చూడబడింది వాట్ ఎవర్ యూ హెవ్ సీన్ అది ఆత్మని అనుకోద్దు అది ఆత్మ ఆ దానిని చూసేటువంటి ఆ ద్రష్ట యొక్క కలదో అది ఆత్మ కాబట్టి చూసేవాడి యొక్క స్వరూపం ఆత్మ కానీ చూడబడేది ఆత్మ కాదు సో దీ కాబట్టి జ్యోతి దీప్తి అనే పదాలను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి లోకంలో చాలా సందర్భంగా అర్థం చేసుకుంటూ ఉంటారు జనులు అందుకోసమనే నేను పాయింట్ అవుట్ చేసి ఉంటాను పాఠం వచ్చినప్పుడు సో దట్ ఈజ్ హాలిటేజ్ అనుభ్య శమాకాదిభ్యోపి అంత సూక్ష్మం అది ఇంత ఇది కూడా అన్నామంటారు ముందు ఏం పర్లేదు అంతవరకు అయింది ఇట్స్ ఓకే అజెంట్ మ్యాటర్ సో మళ్ళీ ఒకసారి ప్రకాశాన్ని గురించి ఒకసారి మళ్ళీ అనుకోవటం ఇటు వస్తేనా సో ఆత్మస్వరూపము అత్యంత సూక్ష్మమైనది మీరు అది గమనించాలి ఆ సూక్ష్మమైనది అనే అంశాన్ని గమనించాలి ఎప్పుడు కూడా ఇంద్రియ స్థూలంగా ఉంటుంది అండ్ స్థూలంగా ఉంటుంది వ్యాప్యమై ఉంటుంది ఈ పదాలు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీరు నాకు అర్థమైనంతలో మీరు ఉపనిషద్వాంగ్మయాన్నంతని కూడా బాగా దృఢంగా అవలోకనం చేయాలనే ప్రయత్నంలో మీరు ఉన్నారా అని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను అందుకోసం నేను ఏమైనా మనవి చేస్తానంటే ఈ పదజాలం మీకు బాగా తెలుసు ఉండాలి కొంత కొంత లాజిక్కి సంబంధించినటువంటి టెర్మినాలజీ వ్యాప్యము అంటే ఒక లిమిటెడ్ స్పేస్కి పరిమితమై ఉండే దాన్ని వ్యాప్యము అని అంటారు విస్తారంగా వ్యాపించి ఉండే దానిని వ్యాపకము అని అంటారు ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి ఇది వ్యాప్యమా వ్యాపకమా వ్యాప్యము ఇప్పుడు ఈ టేబుల్ దేంట్లో ఉంది ఆకాశంలో ఉంది ఈ ఆకాశము ఏమిటి వ్యాపకము అదనమాట వ్యాప్యము వ్యాపకము సో ఇప్పుడు టేబుల్ స్థూలము వ్యాప్యము ఆకాశము వ్యాపకము సూక్ష్మము చూసారా గమనించారా తర్వా ఎందుకని ఎలా చెప్తున్నానంటే సూక్ష్మము అంటే ఓ పిసరంతో ఓ మూల ఎక్కడో మునుకు మునుకుమంటో కూర్చుని ఉంటుంది అనుక్కుని పోతారేమో అని చెప్తున్నా అర్థమైన మీకు ది పాయింట్ సూక్ష్మము అంటే ఓ మూల ఉండేది కాదు సూక్ష్మం కాదు సర్వ వ్యాపకంగా ఉంటుంది కానీ కంటికి కా ఇంద్రియములకు గోచరము కాదు అది సూక్ష్మత్వానికి అర్థం కాబట్టి ఇప్పుడు అణువు ఉందనుకోండి అణువు అంతటా ఉంటుందండి ఎక్కడో చోట మూల కూర్చుంటుందనో ఎవ్రీవేర్ యు హ్యావ్ అణు కానీ చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అణుగ్యోపి అను అంటే అది మొత్తానికి అణువు దగ్గర సూక్ష్మత్వాన్ని బోధించటం కోసం అణు అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు బట్ అదర్వైజ్ ది కాన్సెప్ట్ ఈజ్ లైక్ దిస్ స్థూలము వ్యాప్యము సూక్ష్మము వ్యాపకము అది సంగతి కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఆత్మ చైతన్యము ఆకాశము సూక్ష్మంగా ఉంటుంది ఎందుకంటే ఆకాశము కూడా ఆత్మ చైతన్యమునందు గ్రహించబడుతూ ఉంటుంది ఆకాశాన్ని గ్రహిస్తోంది అంటే ఆకాశం కంటే సూక్ష్మంగా ఉండాలి సూక్ష్మంగా ఉండద్దండి లేకపోతే ఆకాశాన్ని ఎలా గ్రహిస్తుంది సో మీరు గమనించండి ఇప్పుడు మనస్సు అనేది ఆత్మ చైతన్యంలో వచ్చినటువంటి ఒక విశిష్ట వృత్తికే మనస్సు పేరు మనస్సు ఇంకా అంతకంటే ఉంది తరంగము అంటే విశాలమైన సముద్ర సముద్రము యొక్క ఉపరితలము జలము యొక్క ఉపరితలమునందు బయలుదేరినటువంటి ఒకనొక స్పందమునకు స్పందనకు తరంగము అంటారు అంతే కదండి అదే అదేవిధంగా మనస్సు అంటే ఒక ఆలోచన తరంగము ఆలోచన తరంగము అని ఎప్పుడైతే అన్నారో దాని యొక్క ఆధారంగా ఆశ్రయంగా తరంగం తనంత తానుగా ఉద్భవించలేదుగా దానికి ఒక మూలం ఒకటి ఉండాలి కదా నీరుకి నీరు మూలం ఉన్నప్పుడే నీటి యొక్క తరంగం వస్తుంది ఇప్పుడు మనస్సు అన్నది ఆలోచన తరంగము అని అన్నారు కదా అది తరంగం దానిలోని ధాతువు ఏమిటి మూలధాతువు ఏమిటి నీటి తరంగము యొక్క మూలధాతువు ఏమిటి మీరు ఆలోచన తరంగము యొక్క మూలధాతువు ఏమిటి చైతన్యం ఆత్మ దానికే ఆత్మ పేరు ఆ తెలివి తెలివి అనే ఆలోచన ఉదయించింది కనుకనే ఆలోచన తనంత తానుగా తెలిసి తెలిసిపోతూ ఉంటుంది ఆలోచన పుట్టిన ఎంతసేపటికి మీకు ఆలోచన తెలుస్తుంది అదేం కాదు పుడితోనే తెలుస్తుంది ఇది ఎలాగంటే తరంగము ఎప్పుడు తడవుతుంది ఎప్పుడు తడవడం తడిగానే ఉంటుంది ఎందుకంటే అది తడిలో పుట్టింది కనుక తడిలోనే ఇప్పుడు తడంటే నీరు కదండి అలాగే ఆలోచన ఎప్పుడు తెలియబడుతుంది ఎప్పుడు తెలియబడ్డానికి అది పుడితోనే తెలియబడుతుంది ఎందుకంటే అది తెలివిలోనే పుట్టింది కనుక కనుక ఈ ఆలోచన అనేది మనస్సు కదా మనస్సు మనస్సు ఆలోచనకే మనస్సు చనిపారు ఆలోచన ప్రవాహానికే మనస్సు చనిపారు ఇప్పుడు ఆకాశము ఆకాశమును తెలియ తెలుసుకునేదేది మనస్సు కాలాన్ని తెలుసుకునేదేది మనస్సు కాబట్టి ఇప్పుడు మనస్సు లేకపోతే మనస్సు యొక్క మూలధాతమైనటువంటి చైతన్యం ఏదైతే అది కాలము కంటే ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనది అవునండి అంచేతనే ఆత్మచైతన్యము సర్వవ్యాపకము ఎందుకని ఆకాశము కంటే సూక్ష్మమైనది ఆకాశమును తెలుసుకుంటూ ఉంటుంది ఆకాశము కూడా ఆత్మ చైతన్యం దగ్గరికి వచ్చేప్పటికీ వ్యాప్యము అయిపోతుంది ఆత్మ చైతన్యము వ్యాపకము ఆకాశము వ్యాప్యము ఆకాశము వ్యాపకము టేబుల్ వ్యాప్యము టేబుల్ వ్యాపకము పాట్ వ్యాప వ్యాప్యము అలాగా సో రివర్స్ డైరెక్షన్ లో వెళ్తే హాట్ ఈజ్ వ్యాప్య టేబుల్ వ్యాపక టేబుల్ వ్యాప్య ఆకాశము వ్యాపక ఆకాశము వ్యాపక వ్యాప్య ఆత్మ వ్యాపక అంటే అదిగో అది సూక్ష్మ అంటే కాబట్టి సూక్ష్మత్వము వ్యాపకత్వము అవి ఇవి రెండు కలిసి ఉంటాయి అంచేతనే దీన్ని పంచదశీకారుడు చోట వ్యాఖ్యానిస్తాం పృథివీ వ్యాప్యము జలము వ్యాపకము జలము వ్యాప్యము తేజస్సు వ్యాపకం తేజస్సు నుంచి ఇది గుర్తుంది కదండి తేజస్సు వ్యాప్యము వాయువు వ్యాపకం వాయువు వ్యాప్యము ఆకాశం వ్యాపకం ఆకాశము వ్యాప్యము ఆత్మ వ్యాపకము ఆత్మ మీరు ఏమండి ఈ ఆత్మ సర్వవ్యాపకమైన ఆత్మ నేనై దాన్నే సర్వవ్యాపకము అంటారు సర్వవ్యాపకమైన ఆత్మ నేనై ఉండగా మరి నేను చిన్నవాడిగా పరిచ్ఛిన్నుడిగా ఉన్నట్లు నాకు ఎందుకు కనిపిస్తోంది ఆకాశం ఘటాన్ని ఘటంలో ఉన్న ఘటంలో ఘటనలో రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఘటము యొక్క షేపుని తన మీద ఆరోపించుకోవడము ఆ ఉపాధి ధర్మము ఘటము యొక్క సైజు ఏదైతే కలదో ఆ సైజు ఆకాశం యొక్క సైజు కాదు కూడా కానీ అజ్ఞానం చేత ఘటాకాశము ఘటములోనే ఆకాశం ఏమనుకుంటుంది ఘటము యొక్క సైజు నా సైజు అనుకుంటుంది అలా అనుకోవడం చేత ఘటాకాశము చిన్నదిగా భాషించింది ఘటాకాశానికే హ్యూమన్ మైండ్ ఉంటే అది తప్పనిసరిగా అయ్యో నేను అల్పమైన దానము అని దుఃఖించి ఉండేది సో అదేవిధంగా మీ స్వరూపం విషయంలో మీరు పొరబడ్డారు కాబట్టే నేను ఇదిగో అల్పమునకు పరిమితమై ఉన్నాను అని సో స్వరూపం విషయంలో సరైనటువంటి జ్ఞానం ఉన్నట్లయితే సర్వం వ్యాపకమైన ఆత్మస్వరూపమే నేను అంటే అర్థమేంటి ఆత్మావా ఇదిగము సర్వం ఈ సర్వము నేనే దట్ ఈజ్ వాట్ ఇట్ సో అక్కడ సూక్ష్మము అనే దానికి అర్థం అదే తర్వాత చెశబ్దాత్ స్థూలేభ్యోపీ అతిశయ స్థూలం పృథివ్యాదిభ్య ఇప్పుడు చైతన్యము అనే అంశంలో సూక్ష్మాతి సూక్ష్మము అని వర్ణిస్తారు దేశము సో ఇప్పుడు మీరు ఏ వస్తువును చూసినా దానికంటే పృథివి పెద్దది పృథివీ కంటే పృథివీ అంటే సాలిడ్ మ్యాటర్ దానికంటే ఆపహ దగ్గర అపహాలు జవిరవే నిజానికి మన భూగోళంలో కూడా టూ థర్డ్స్ నీరే వన్ ఆపహ వన్ భూమి కూడా ఆపహ కంటే తేజస్సు ఇంకా విస్తారంగా ఉంటుంది తేజస్సు కంటే వాయువు విస్తారంగా ఉంటుంది వాయువు కంటే పెద్దది ఆకాశం ఆకాశం కంటే తగ్గది బ్రహ్మ సో చూసారు ఆ సూక్ష్మం వదిలిపెట్టేసి స్ఫూలంలో కూడా మీరు వర్ణించవచ్చు సో సద్రూపంగా వర్ణించేప్పుడు స్ఫూలంగా వర్ణిస్తారు చిద్రూపంగా వర్ణించేప్పుడు సూక్ష్మంగా వర్ణిస్తారు అది సో ఇక్కడ చశబ్దం ఉన్నది అనుజ అను చ ఆ చకాల యొక్క బలం చేత దానితో సంబంధం ఉన్న అంశము కూడా మనకి ప్రవేశిస్తుంది ఆ చా తీసుకొస్తుందని సో సూక్ష్మం చెప్పి చా చెప్పారు కదా చా అని వేశారు కనుక అత్యశబ్దాత్ అత్యశబ్దము వలన స్థూలమైన వాటికంటే స్థూలమైనది పెద్దవాటికంటే పెద్దది అంటే పృథివీ మొదలైన వాటికంటే కూడా ఆత్మస్వరూపము సర్వవ్యాపకము సూక్ష్మము సూక్ష్మాతి సూక్ష్మము స్థూలాతి స్థూలము తర్వాత ఎస్మిన్ లోకా భూరాదయో నిహితా స్థిత సో ఆ పరబ్రహ్మ ఎందే లోకములు ఉహితాహ స్థిత పరబ్రహ్మ ఎందు లోకాలు ఉంటాయండి కాబట్టి లోకంలో పరబ్రహ్మ ఉన్నాడు అనుకోండి లోకంలో దేవుడు ఉన్నాడు అనుకోండి లోకం గొప్పదో దేవుడు గొప్ప లోకమే గొప్పది ఇప్పుడు ఆ శివుడికినో శనికి సంభాషణదో అయిందని మనకు ఒక కథ చెప్తారు శని అంటాడు హే హే శివ శివుడు అంటాడు శనితోటి ఏమిటా నువ్వు లోకాలని నువ్వు ఇబ్బంది పెట్టేస్తావుట మీ యొక్క మహిమకి ఎవడైనా దాసోహం అనాల్సిందేట నువ్వు నన్ను పట్టుకో చూస్తాను అలా పట్టుకుంటావో అని అంటే అది ఛాలెంజ్ శని సరే పట్టుకుంటాను మిమ్మల్ని అని సో శివుడు ఏం చేస్తాడంటే శనికి దొరక్కున్నా ఉండడం కోసం ఒక మర్రి చెట్టు దాగి కూర్చుని ఉంటాడు మూడు రోజులు మూడు రోజులు అయిన తర్వాత బయటకు వస్తాడు వాళ్ళ పని ఏంటంటే మూడు రోజుల లోపల శని పట్టుకోవాలి శని పట్టుకుందంటారు చూడండి శని శివుడిని కొట్టుకోవాలి మూడు రోజుల లోపల కొట్టుకోవాలి మూడు రోజుల తర్వాత చాలా ట్రయల్ గా శివుడు బయటకు వస్తాడు ఎక్కడ కొట్టుకున్నాను నన్ను శని పట్టుకోలేదని అంటే శని నన్ను మహాత్మా ఎందుకంటే నేను పట్టుకుంటాననే కదా మీరు మూడు రోజులు త్వరలో పుట్టున్నారో అదే శని పట్టుకోవడం అంటారు ఈ కథ విన్నారో కాబట్టి శివుడు మర్రి తట్ మరి మర్రి చెట్టు త్వరలో కూర్చున్నాడు అంటే అర్థం ఏంటండి హీ హ్యాస్ బికమ్ కన్ఫైన్డ్ టు ఏ లిమిటెడ్ స్పేస్ అంటే సో స్పేస్ విచ్ ఇస్ ఆల్ పెర్వేడింగ్ అది ఆ శివునికంటే గొప్పది అని తేలింది సో కాబట్టి ఈశ్వరు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతిది కాదు ఎస్మిన్ లోకాహ నిహితా ఈశ్వరుడు లోకంలో ఉండడం కాదు లోకములు ఈశ్వరుని ఎందు ఉంటాయి సో ఏ లోకములు భూరాదయ ముకములు సో భూ భువ సువ అని మూడు లోకాలు ఈ మూడు లోకాలు కూడా ఈశ్వరు ఎందే ఉంటాయి అని చూసి అగ్నిర్మూర్ధ అద్విలోకము శిరస్సు పృథివీలోకము పాదములు అని చూసాం కదా మనం అదే తర్వాత ఏ చ లోకిన లోకనివాసిన మనుష్యాదయ చైతన్యాశ్రయే చైతన్యాశ్రయాహివే ప్రసిద్ధా లోకాలు మాత్రమే కాదండి లోకినశ్చ లోకులు లోకీ అంటే లోకమునందు వాడు అంటే లోక నివాసిన లోకమునందు నివాసం చేసేవాడు ఎవరు మనుష్యాదయ మనుష్యులు మొదలైన వాళ్ళు వాళ్ళు కూడా పరబ్రహ్మైందే ఉన్నారు ఎలా చెప్తారు మీరు అంటే చూడండి మనిషి ఉన్నాడనుకోండి మనిషికి ఆశ్రయమేమి చైతన్యము మనిషికి ఆశ్రయం అది ఇప్పుడు కూడా చూడండి ఇలాంటివి నేను కొంచెం ఆగ్రహంతో చెప్తూ ఉంటా ఆగ్రహము ఒక రకమైన పట్టుదలతో చెప్తూ ఉంటా ఎందుకంటే ఆ వేదాంతం యొక్క సారము ఆ విషం మీద ఆధారపడి ఉంటుంది లోకంలో వే మామూలుగా ఏవో కథలతోటి కాల లో జనులు సాధారణంగా ఎలా ఉంటారంటే ఏవో కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేస్తూ ఉంటారు ఈ వేదాంతం రోజు ఎవరు రాదు ఏవో పైపై ఈ మెరుగులతో కాలక్షేపం చాలా సూపర్ఫిషియల్గా ఉంటారు వేదాంతము మేము అధ్యయనం చేసి లోకానికి బోధిస్తాము అని ఎవడైతే పూనుకుంటారో వాళ్ళు కూడా చాలా సూపర్ఫిషియల్గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది నాకు నాకు అలా అనిపిస్తుంది నేను ఏం చేయమంటారు అనిపించింది మీతో చెప్పాను నేను అనుకుంటాను ఎవరిని విమర్శించకూడదని ఎందుకు మనం ఎవరిని విమర్శించటానికి అవసరం కదా కానీ ఇప్పుడు నేను చేస్తున్నది విమర్శ కాదు ఒక పరిస్థితిని అవగాహన చేసుకునే ప్రయత్నం సో చాలా సూపర్ఫిషియల్గా తింటారు పై పై మాటలు మాట్లాడుతూ ఉంటారు చిలక పలుకులు పలుకుతూ ఉంటారు ఆ విష నుండి కాదు ఇప్పుడు చూడండి ఈ ఈ పాయింట్ మీరు గమనించండి మనిషి ఉన్నాడు వ్యక్తి ఉన్నాడు వ్యక్తికి ఆశ్రయము స్థూలమైన దేహమా లేక సూక్ష్మమైన చైతన్యమా చైతన్యం ఆశ్రయం కదండి ఇది ఒకటి ఈ పాయింట్ ఒకటి నేను చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేస్తా తైత్రీయంలో బాగా గట్టిగా చెప్తూ ఉండేవాడి ఇప్పుడు ఆశ్రయము చైతన్యము అన్నప్పుడు వ్యక్తి అంటే వ్యక్తి అనేకం కలిసి వ్యక్తి అవుతాడు షోడశకర పురుష సో ఆశ్రయం చైతన్యము మీరు అన్నప్పుడు ఇప్పుడు దేహము కూడా వ్యక్తిలో భాగమే కదా కాబట్టి దేహము దేనియందు ఉంటుంది చైతన్యమునందు ఉంటుంది ఇంద్రియములు దేనియందు ఉంటాయి చైతన్యమునందు ఉంటాయి మనస్సు దేనియందు ఉంటుంది చైతన్యమునందు ఉంటుంది బుద్ధి చైతన్యమునందు అహం చైతన్యం ఉంటుంది వీటన్నిటికీ ఆధారము చైతన్యమవుతుంది కానీ మనం ఎలా అనుకుంటాం దేహం ఉంది దేహంలో ఘటంలో ఘటంలో బదలువ పండుగలు ఏదో పిక్కిల్లో పెట్టుకున్నట్టుగా బాడీ ఉంటుంది బాడీ లోపల ప్రాణం ఉంటుంది ప్రాణం లోపల మనస్సు ఉంటుంది మనస్సు లోపల ఆత్మ ఉంటుంది ఆత్మ మినుక్కు మిలుకు ఉంటే ఏదో మూల కూర్చొని ఉంటుంది దాన్ని ఇప్పించేటువంటి ఇలా అనుకుంటాం మనకు అనుకుంటారా అనుకో ఎంత రాంగ్ గా చింగ్ చూడండి ఒక చిన్న పాయింట్ కరెక్ట్ గా తెలుసుకోవాల్సిన దాని బదులు రివర్స్ డైరెక్షన్ లో కరెక్ట్ గా మీరు ఎప్పుడైతే తెలుసుకోలేకపోతారో సరిగ్గా ఆపోజిట్ తెలుసుకుంటారు చూసారా దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం మీరు సత్యం ఏమీ తెలుసుకోకపోతే మీ దారిని మీరు ఉంటారు ఆ సత్యం దారిని సత్యం ఉంటుంది ఎవళ్ళ పోతు వాళ్ళు పోతూ ఉంటారు కాదు మీరు ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని కరెక్ట్గా తెలుసుకోలేకపోతారో జస్ట్ ఆపోజిట్ తెలుసుకుంటారు ఆపోజిట్ తెలుసుకుని అక్కడితో ఆగరు యూ పర్ష్యూ ఏ పార్ట్ బేస్డ్ ఆన్ దిస్ రాంగ్ నాలెడ్జ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆ పార్ట్ ఏమిటంటే ఏదో ఆత్మ ఇక్కడే దీన్ని ట్రిప్ అని అంటారు సో యూ విల్ బీ committed to a trip. అంటే అర్థం ఏంటో తెలిసిన ఈ విల్ స్పెండ్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ దాంట్లో స్పెండ్ చేసి దెన్ తీరు కుట్టిన దొంగ అని సామెత ఒకటి ఉంది ఆ రకంగా యూ విల్ స్టార్ట్ జస్టిఫైంగ్ యువర్ సార్ అది ఇట్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఇట్ డిడ్ నాట్ వర్క్ ఫర్ మే అని తెలుస్తూనే ఉంటుంది కానీ ఇరవై ఏళ్ళు దాంట్లో గడిపేసిన తర్వాత ఇట్ డిడ్ నాట్ వర్క్ ఫర్ మే అని అంటే గుండె హీ సంహౌ జస్టిఫైస్ ఇది పదిహేను రోజులు మందు వేసుకున్న తర్వాత తగ్గిందా అని డాక్టర్ గారు అడిగితే ఆ తగ్గినట్టే ఉందని చెప్పి చెప్పాలనిపిస్తుంది అదండి పదిహేను రోజులు మందు వేసుకుని పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి పదిహేను రోజులు వేసుకున్నాక తగ్గిందా లేదా అని మీకు సందేహం ఉందనుకోండి అదే పదిహేను రోజులు ముందు ఉన్న పరిస్థితి పదిహేను తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటే ఆ ముందేమని చెప్తారు చాలా అనారోగ్యంగా ఉందండి ఈ సమస్య ఉందని వెళ్తారు మీరు డాక్టర్కి పదిహేను రోజుల ముందు తర్వాత కూడా అదే పరిస్థితి ఉందనుకోండి అప్పుడేం చెప్తారు ఏదో కొంచెం తగ్గుతున్నట్టుందండి అయినా ఇంకా పూర్తిగా తగ్గలేదండి అని అంటారు అదేవిధంగా ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక సాధన చేసి ఆ తర్వాత దాంట్లో ఫ్రస్ట్రేషన్ వచ్చినా కూడా యు సమ్ ట్రై టు ఓవర్కమ్ దట్ ఫ్రస్ట్రేషన్ rather than examining the whole thing afresh సో అధ్యతనే దాని ట్రిప్ అని అంటారు మీరు పదిహేను రోజుల ట్రిప్కి వెళ్ళి వచ్చారనుకోండి గుల్మార్గో లేకపోతే సోనామార్గో ఎలా ఉందంటే బాగానే ఉందండి అని అంటారు కానీ పది రోజులు ఖర్చు పెట్టి వాళ్ళ లేకపోతే మరి ఇంకెలా ఉంటుంది బాగానే ఉంటుంది సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెరీ సెటిల్ పాయింట్స్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ నేను చోటు ఫస్ట్ క్లాస్ యోగాసనాలలో చాలా బాగా వేస్తారు ప్రాణాయామం కూడా చాలా పకడ్బద్ధిగా చేస్తారు రోజు మనిషి కొంతమంది యోగా యోగా పాఠం చెప్తూ ఉంటారు యోగా బోధిస్తూ ఉంటారు లావుగా బొజ్జ అది అలా ఉంటారు అది చూడడానికి కూడా యోగా యోగా టీచర్స్ తో ఇఫ్ యూఆర్ ఫ్యాట్ అండ్ బెల్లి పాటు బెల్లీ ఐస్ యోగా టీచర్స్ దానికి సందర్భంగా ఉండదు హీఈస్ నాట్ లైక్ దాట్ హీఈ్ జస్ట్ ఫిట్ అండ్ హీస్ టీచింగ్ యోగా But unfortunately, he is teaching 5,000 to 10,000 people in one session. Paddha, manchya kata paddha, shtejo kata kata si, Paddha ayidhvayala mandi ki teaches. And ayidhvayala mandi ki meri puraana in japa cha parla, ito venoval mental lane world leza. Ayidhvayala mandi ki yoga teaches te, should you not asma lu pranayamaam bodhin chaston te, వాళ్ళు సర్వే చేస్తున్నారో లేదో చూసుకోండి అది పద్ధతైనా పది వేల మందికో ఐదు వేల మందికో యోగా బోధించి మీరందరికీ హార్ట్ అటాకులు తగ్గిపోతాయి వచ్చేస్తాను అనే అడ్వర్టైజ్మెంట్ బ్లిడ్జ్ చేసేసి గట్టిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనుకోండి హార్ట్ అటాకును ఇంకా ఇలాంటి రెండు మూడు స్టాండర్డ్ ఉన్నాయి ఆ బేసిస్ మీద మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తే పరిగెత్తుకు వచ్చేస్తారు మెడిటేషన్ ఫస్ట్ సొల్యూషన్ నెక్స్ట్ టైం ఇలాగ ఏదో పెట్టానంటే పరిగెత్తుకు వస్తారు జనం వచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళందరికీ ఇదిగో ఇప్పుడు ఈ ఆసనం వేసేస్తే మీకు బీపీ తగ్గిపోతుంది అని ఆసనం బోధించేస్తే వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదు చూడద్దా ఆసనం సరిగ్గా చేయలేదనుకోండి వాడికి తగ్గడం మాటల్లో ఉన్నా లేనిపోని లేనిపోని సమస్యలు ఇలాంటి పని ఇండియాలో చేసేసి గడిచిపోతుంది వీళ్ళే అమెరికా వచ్చినట్లయితే అలాగే వేషాలు కుదరవు అక్కడ అమెరికాలో ఇలాగా ఒక ఆయన ఏదో ప్రాణాయామ బోధిస్తే వన్ లేడీ ఫై అమెరికన్ లేడీ షిఫైన్ సూట్ ఎగ్నెస్టేట్ And he has paid one million dollars in compensation. There are many people in that world. There are many people in that world. There are many people in that world. There are many people in that world. So you will be in a big soup. So India, everything goes. Alla, nā manavayev, araka ngā cheeh kodun. Alla cheshen it like that. మనం పది మందికి ఉపకారం మనం పది మందికి ఉపకారం చేస్తే చాలు వెయ్యి మందికి చేయక్కర్లేదు కానీ ఒక్కడికి కూడా మన వల్ల మిస్లీడ్ అవ్వకూడదు ఒక్క మనిషి కూడా మిస్లీడ్ అవ్వకూడదు మనం ఉపకారం చేసినా చేయకపోయినా పర్లేదు కానీ ఒక్క మనిషి కూడా మిస్లీడ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఐ క్యాంప్ కండక్ట్ చేద్దామన్నారు నాతో నేను అన్నాను ఐ క్యాంప్ వద్దండే అన్నదానం చేద్దామన్నాను ఎందుకంటే ఐ క్యాంప్ అంటే ఏం చేస్తారు ఓ టెంట్ ఒకటి వేస్తారు ఆ టెంట్లో ఇలాగా ఒకటి ఆపరేషన్ థియేటర్ అంటారు ఏమిటి టెంటే టెంటే ఆపరేషన్ టెంట్లో కార్నర్ ఆపరేషన్ థియేటరు ఇంకొంచెం గట్టిగా తుడిచి ఆపరేషన్ థియేటర్ అంటారు డస్ట్ పోవడానికి ఏం చేస్తారు డస్టీగా ఉంటాయి కదండి ఓపెన్ ఏరియాలు డస్టీగా ఉండవు ఇండియా అంటే ట్రాపికల్ కంట్రీ ఓపెన్ ఏరియాస్లో వెజిటేషన్ తక్కువ డస్ట్ ఉంటుంది ఆ డస్ట్గా ఉందంటే నీళ్లు తీసుకొచ్చి వెళ్ళ చల్లుతారు ఇది ఆపరేషన్ థియేటర్ ఇస్ రెడీ అని ఇంక అక్కడి నుంచి డాక్టర్లు అసెంబ్లీ లైన్లో ఆపరేషన్ చేయడం ప్రారంభిస్తారు పాపం బీదవాళ్ళు వచ్చి ఆపరేషన్కి దేవిల్ బి గోయిల్ త్రూ ఐదు వందల ఆపరేషన్లు చేసామని స్టాటిస్టిక్స్ ఇస్తారు నాలుగు సక్సెస్ ఒకడు ఆ కన్ను రాక గిలగలాడుతుందో ఉంటాడు దిస్ దిస్ ఎఫర్ట్ ఈజ్ ఏ హ్యూజ్ ఫెయిల్యూర్ ఇన్ చైనా అండ్ ఇట్స్ ఏ హారబుల్ స్కాండర్ చైనాలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బికమ్ బ్లైండ్ అండ్ అలా మన ఇండియాలో కూడా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు గుడ్ మనం పొగొస్తుంది వార్తలు వస్తాయి క్యాంప్ పెట్టారు ఐదు వందల క్యాంప్ బాగా సక్సెస్ఫుల్గా అయితే మీరు క్యాంప్ చేశారు సక్సెస్ చేశారు ఎవరు చెప్పుకొని కూడా చెప్పుకోరు అది వార్తల్లో లోకల్ వార్తల్లో కూడా రాదది మీరు ఐదు మందికి ఆపరేషన్ చేయిస్తే కానీ దాంట్లో ఒక్కడు ఫెయిల్ అయిన వాడు ఉంటాడు అది మొత్తం అరవై ఛానల్స్ లో రెండు రోజులు చెప్తాడు అదే వాళ్ళ పొందడం మనకి స్కాండల్ అవ్వడం అన్నట్టు పెట్టి ఒక్క మనిషి వాడు దుఃఖపడుతున్నాడుంటే మన మూలంగా దుఃఖపడుతున్నాడుంటే సో సంహవ్ ఐ కుడ్ నాట్ రికమ్ సైడ్ వాళ్ళు మొదలుపెట్టండి వాళ్ళు కనుక కట్టుగా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది సిస్టమేటిక్గా పద్ధతిలో ఆపరేషన్ థియేటర్లో దాన్ని అక్కడ బ్యాక్టీరియా అంతా లేకుండా దాని పద్ధతుల్లోనే చేసుకో శరీరానికి ఘాటు పెట్టి మీరు వైద్యం చేసేప్పుడు చుట్టుపక్కల వాతావరణం క్లీన్గా ఉండాలి తర్వాత అంబ్రిళ్ళ అంటారు యాంటీ బ్యాక్టీరియల్ అంబ్రెళ్ళా వాడికి యాంటీ బ్యాక్టీరియల్ ఇచ్చి ఆ తర్వాత ఓపెన్ చేస్తారు కానీ రోడ్డు పక్కన టెంట్ ఒకటి వేసి చేసుకోవాలని చెసివాళ్ళు చేసుకున్నారు ఐ డోంట్ నో నేను పార్టీ నేను ఐఆమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ నేను దండం పెట్టి పక్కన తప్పుతున్నాను బికాజ్ మన ఉపకారం ఎవరికి చేయకపోయినా పర్వాలేదు అపకారం మాత్రం మన వల్ల జరగకూడదు అలాగే మిస్లీడ్ చేయకూడదు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లోకల్లో నేను మీకు ఒక సత్యం చెప్తాను దేహంలో మనస్సు మనస్సులో ఆత్మ ఉంది అని మీరు అనుకున్నంత కాలం మీకు ఆత్మతత్వం తెలియదు నేను మీకు కావాల్సిన బాండ్ పేపర్ మీద రాసిస్తా మీరు హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకొస్తే రాసి సంతకం పెట్టిస్తా మీకు దేహంలో మనస్సు ఉంది మనస్సులో ఆత్మ ఉంది అలాగే కదండి జనం అనుకునేది అలాగ మీరు అనుకున్నంత కాలం మీకు ఆత్మతత్వం తెలియదు మరి అయితే ఏవి ఎక్కడుంది మనస్సునందు ఇది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి డోంట్ ప్రొటెస్ట్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ దేహము మనస్సునందుగలదు మనస్సు ఆత్మయందుగలదు ఈ కథంత చెప్పానంటే చైతన్యాశ్రయాహి సర్వే ప్రసిద్ధా శంకరులు అంటున్నారు ప్రసిద్ధ ఆయన అంటారు ఇది అందరికీ తెలుసున్న విషయమే ఏమిటి సకల మానవులు సకల ప్రాణులు కూడా ఆత్మ చైతన్యమునందే ఉనికిని కలిగి ఉన్నారు ఇది చాలా అందరికీ తెలుసున్న విషయం అంటున్నారు అది అంత తెలుసున్న విషయమేం కాదు ఆయన రాసినప్పుడు తెలుసున్న విషయమే మనం ఆయన రాసిన తర్వాత అప్పుడే పాతికొందల సంవత్సరాలు గడిచేసి మనం వచ్చేసే ఈ జ్ఞానము ఇట్ హ్యాస్ లాస్ట్ దట్ దట్ షీన్ ఎందుకంటే అనేకములైనటువంటి భావజాలం వచ్చేసి ఆ పవిత్రత దానికి ఉండే ఆ శుద్ధి కొంత దెబ్బతిందని నా సో ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ సే దట్ దెర్ ఈజ్ మైండ్ ఇన్ ది బాడీ అండ్ ఆత్మా ఇన్ ది మైండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ రాంగ్ మీరు తైత్రీయం చదివారు తైత్రేయంలో కూడా నేను చెప్తూ ఉండేవండి అన్న ఆ దేహంలో అన్నమయంలో లేదు అన్నమయంలో వెళ్ళి ప్రాణమయంలో విలీనం అవుతుంది ప్రాణమయం వెళ్ళి మనోమయంలో విలీనమవుతుంది మనోమయం వెళ్ళి విజ్ఞానమయంలో విలీనమవుతుంది విజ్ఞానమయం వెళ్ళి ఆనందమయంలో విలీనమవుతుంది ఆనందమయం వెళ్ళి బ్రహ్మలో విలీనమవుతుంది బ్రహ్మపుత్యం ప్రతిష్ట అక్కడికి సెటిల్ అవుతుంది సో చైతన్యాశ్రయాహి సర్వే ఒక మనిషిగా ఓ మహాత్ములు అన్నారు నాతోటి యాజ్ లాంగ్ యాజ్ యూ బాడీ కాన్షియస్ యు విల్ నాట్ నో ది ట్రూత్ యూ షుడ్ బికమ్ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే నేను దేహము అనే కాంక్ష అనే ధోరణిలో బతకూడదు నేను చైతన్డను అనే దృష్టికోణంలో జీవించాలి ఎందుకంటే చైతన్యమునందే అహం వృత్తి అహం అయా తర్వాత బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు ఇవన్నీ కూడా చైతన్యమునందే ఆశ కలిగి ఉంటాయి చైతన్యమునందే ఉనికిని కలిగి ఉంటాయి చైతన్యాశ్రయాహి సర్వే ప్రసిద్ధ కాబట్టి నేను చేతనుడను అనే దృష్టిలో మనం జీవించాం కానీ దట్ విషన్ షుడ్ బి లైక్ దట్ ఐఎమ్ ఏ కాన్షియస్ బీయింగ్ అనే విషంలో ఉండాలి కానీ ఐఎమ్ ది బాడీ ఐఎమ్ మేల్ ఐఎమ్ ఫిమేల్ ఐఎమ్ ఇండియన్ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ అంటూ బాడీ ధర్మాలు ఉంటాయి మనుష్య దేహధర్మాలు ఆ దేహ ధర్మాలను వల్లించుకుంటూ వాటిలోనే జీవిస్తే మీరు యదార్థము యొక్క సత్యాన్ని దర్శించలేకపోతారు కాబట్టి చైతన్యాశ్రయాహి సర్వే ప్రసిద్ధ సో ఆ కాన్షియస్నెస్ చైతన్యము దానికి దానికి అంతకంటే వివరణ ఉండదు సో ఆ పదంతో సరే అదే నో దాట్ యు ఆర్ దాట్ సో ఆ చైతన్య స్వరూపునిగా ఐఎమ్ ఏ కాన్షియస్ బీయింగ్ సో నా స్వరూపం ఏమిటి అంటే దేహధర్మాల్ని నా స్వరూపం అనుకోకూడదు దేహ ధర్మాలు నా స్వరూపం అంటే దేహానికి అనేక ధర్మాలు ఉంటాయి ఓ క్యాస్ట్ ఉంటుంది క్యాస్ట్ అంటే దానికి ఉంటుంది ఇలా అటుక్కుని ఉంటుందని కాదు దేహానికి బేస ఓ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదండి అన్ని ఫీలింగ్సే సో దేర్ ఫార్ ఐ బిలాంగ్ టు దిస్ క్యాస్ట్ ఐ బిలాంగ్ టు దిస్ నేషన్ ఐ బిలాంగ్ టు దిస్ జెండర్ ఐ బిలాంగ్ టు దిస్ కల్చర్ ఆ కల్చర్ని నేను తోసిపుచ్చుతున్నానన్న నా అభిప్రాయం కాదు సో ఈ విధంగా దేహధర్మములను తన ఎందు ఆరోపించుకుని జీవించకూడదు వన్ షుడ్ నాట్ డూ దాట్ లేదా విద్యార్థులు చేయకూడదు కానీ నేను చూస్తూ ఉంటాను నేను ఎలా చూస్తానంటే వేదాంతం చదువుతూ ఉంటారు వింటూ ఉంటారు అట్ ది సేమ్ టైం దేహధర్మాలను విడిచిపెట్టరు పాఠం అభ్యాస భాష్యం అంతా ఈ మూలం జమూలాగా చదువుతాడు అధ్యాస భాష్యంలో ఒకటికి వండు పదిసార్లు చెప్తారు దేహధర్మములను ఆత్మ మీద అధ్యారోపణం చేస్తే అజ్ఞానము అని వంద సార్లు అంటారు వంద సార్లు అనేసి వంద సార్లు చిలకలాగే అనేసి చిల్లక రామ రామా అని వంద సార్లు అంటుంది అలాగే దేహధర్మములను ఆత్మంగా అధ్యారోపణ చేసేమో అని వంద సార్లు అనేసి నూట ఒక్కోసారి కూడా మళ్ళీ అదే రూట్లో వెళుకుతూ ఉన్నట అది దట్ ఈస్ నాట్ ది వేట్ టు గ్రోత్ దట్ ఈస్ నాట్ హౌ ద పర్సన్ గ్రోత్స్ కాబట్టి దేహధర్మములను అది ఉంటుంది దేహధర్మలు ఎక్కడికి పోవు మీరు క్షత్రియులు అనుకుంటూ ఉంట మీరు అనుకోకపోయినా లేబుల్ ఉంటుంది దట్ ఇట్ be there You need not to be committed to that label Not only that label ఎనీ కైండ్ ఆఫ్ లేబుల్ అలాగే పార్టీ లేబుల్ ఒకటి ఉంటుంది పార్టీ లేబుల్ కూడా ఉండకూడదు పార్టీకి ఓటు వేయాలి ఏదో మనం ఒక పార్టీని చూసుకుని ఆ పార్టీకి ఓటు వేస్తే కరోగానే అదే లేబుల్ ఉండకూడదు సో ఎందుకంటే ఆత్మ ఎందు ఇవన్నీ దేహధర్మాలను అధ్యారోపణం చేయకూడదు ఎప్పటికీ కూడా ఆత్మ అంటే చైతన్యాశ్రయాహి సర్వే ప్రసిద్ధా సకల ప్రాణులు కూడా చైతన్యమే ఆశ్రయముగా గలవి ఇది చాలా ప్రసిద్ధమైన విషయము సో లోకినశ్చ లోకములో నివసించే ప్రాణులు కూడా ఆ చైతన్యమునందే ఉనికిని కలిగి ఉన్నారు అంటే అర్థం ఏంటన్నమాట ఈ మంత్రంలో సర్వస్థితి హేతుభూతం అక్షరం అని అని ప్రతిపాదిస్తున్నారు సో ఈ వేదాంతము యొక్క చాలా ఖచ్చితంగా బోధించే మహాత్ములు